ీగరుభ్యో నమ హరి ఓంతిస్మృతిపరాణానామాలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం మాంచోగ్యభిచారేణ భక్తియోగేన సేవ సమతి చైతాన్ బ్రహ్మభూయా ఎవరైతే యహ యహ అంటే హుసో ఎవర్ ఎవరైతే అంటే అర్థం ఇంకా ఇతర భేదములతో సంబంధం లేకుండా కులం మతం ఇటువంటి భేదములతో సంబంధం లేకుండా ఎవరైతే ఏ మానవుడైతే యహ మాం సేవతే నన్ను సేవిస్తున్నాడు నన్ను అంటే శ్రీకృష్ణుడు అంటున్నాడు కనుక ఈశ్వరుని సేవిస్తున్నాడు దీనితో సేవిస్తున్నాడు భక్తి యోగేన ఓకే సో భాష్యకారులు వివరిస్తారు చూ చూద్దాము మాంచ ఈశ్వరం మాం అంటే ఈశ్వరం అని అర్థం ఎందుకంటే పలికినది ఈశ్వరుడు నన్ను అంటే తీసుకుంటుంది అయితే నేను మీకు భగవద్గీతలో ఒక నియమం చెప్పారు ఏమిటంటే అస్మత్ శబ్దం అస్మత్ అంటే నేను నన్ను నా చేత ఇటువంటి అర్థం దాన్ని అస్మత్ శబ్దం అంటారు అటువంటి అస్మత్ శబ్దం భగవద్గీతలో ఎప్పుడు ప్రయోగింపబడినా దానికి ప్రత్యగాత్మ అనే అర్థం ఉంటుంది అంటే మనిషి హృదయంలో ఆత్మ చైతన్యం ఏదైతే కలదో ఆ అర్థం కూడా ఉంటుంది మా అమ్మంటే కాబట్టి మా అమ్మ అంటే శ్రీకృష్ణుని అని అర్థం శ్రీకృష్ణుని అనగా దేవకీనందనుడు వసుదేవుని కొడుకు హర్యానావాడు ఐదు వేల ఐదు అలా తీసుకోకూడదు అలా హిస్టారిక్ అండ్ జియోగ్రాఫిక్ రెస్ట్రిక్షన్స్గా తీసుకోకూడదు భగవంతుని ఈశ్వరుని అని తీసుకోవాలి కాబట్టి ఆ రిస్ట్రిక్షన్స్ అన్నింటినీ దాటి ఈశ్వరం అని ఆయన అంటున్నారు మీకు అది అది ఫస్ట్ స్టెప్ అది సెకండ్ స్టెప్ మీకు చేతనైతే ప్రత్యేక ఆత్మరూపుడైన ఈశ్వరుని అని తీసుకోవాలి అంచేతనే శంకరులు ఆ ఈశ్వర శబ్దాన్ని వివరిస్తున్నారు ఏమని నారాయణం ఈశ్వరుడు అనగానే అర్థం నారాయణుడు అర్థం చెప్తారు నారాయణుని నారాయణుని సేవి సేవించేవాడు నారాయణుడంటే అర్థం ఏంటి మామూలుగా థియలాజికల్ కాన్సెప్ట్ ఉంటుంది పురాణ పౌరాణికమైన దర్శనము దార్శ పౌరాణిక దృష్టి దార్శనిక దృష్టి ప్రతిదానికి కూడా పురాణ దృష్టి ఒకటి ఉంటుంది ఫిలాస ఫిలాసాఫికల్ విషన్ దార్శనిక దృష్టి ఇంకొకటి సో పురాణ దృష్టి కొంచెం కర్మ భేదము ఇలాంటివన్నీ కలిసి ఉంటాయి కాదు దాంట్లో ఫిలాసఫీ అంటే కొంత హయ్యర్ లెవెల్లో ఉంటుంది మరి భగవద్గీతని మనం పురాణ దృష్టితో చూడకూడదు భగవద్గీత ఫిలాసఫీ అది కాబట్టి పౌరాణ శాస్త్రీయమైన దృష్టి దార్శనిక దృష్టితో చూడాల్సి ఉంటుంది పురాణ దృష్టి అంటే ఎలా ఉంటుంది నారాయణుడు అని ఆయన వైకుంఠంలో ఉంటాడు దాని మీద వాళ్ళు చాలా వర్కౌట్ చేస్తారు వైకుంఠంలో ఉంటాడు వైకుంఠం ఎలా ఉంటుంది అందుకే చాలా వరకు పురాణంలో చాలా ఎలాబరేట్గా డిస్క్రిప్షన్ ఇస్తారు ఇప్పుడు మోడీ గారు ఢిల్లీలో ఉంటారు ఢిల్లీలో ఎక్కడుంటారు ఓల్డ్ ఢిల్లీ న్యూఢిల్లీ అని రోడ్లు ఉన్నాయి ఓల్డ్ ఢిల్లీలో ఉండరు న్యూఢిల్లీలో ఉంటారు న్యూఢిల్లీలో ఎక్కడ ఉంటారు ఏదో రైజానా మార్గ్ అనే రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు ఉంటారు అక్కడ ఎక్కడ ఉంటారు నెంబర్ సెవెన్ రైజానా కోర్ట్ అనేదో అక్కడ ఉంటారు అక్కడ ఎక్కడ ఉంటారు అంటే ఇంకా అలా పోతూ ఉంటుంది అలాగే నారాయణుడికి కూడా అలాగే వర్ణిస్తారు పురాణం అంటే అలాగే ఉంటుంది సో అక్కడ నారాయణుడు ఉంటాడు దాని మీద ఇంకా ఇంకా ఆ నారాయణుడు సపోజ్ అవతార ఇస్తాడు అనుకోండి రాముడు కాను కృష్ణుడు కాను అవతరించాడు అనుకోండి అప్పుడు వైకుంఠం ఖాళీగా ఉంటుందా లేకపోతే ఎలాగా దాన్ని కూడా వర్కౌట్ చేస్తారు ఎవ్రీథింగ్ ఈజ్ పురాణ దృష్టిలో అవన్నీ వర్కౌట్ చేస్తుంటాయి ఖాళీగా ఏముండదు ఒక అంశతో అవతరిస్తాడు కాబట్టి అక్కడ నారాయణుడు అక్కడే ఉంటాడు అని ఈ విధంగా వాళ్ళు వర్ణిస్తారు సో సో మచ్ సో నారాయణుడు అనే దానికి ముందు వైకుంఠ అని విశేషణం పెడతారు వైకుంఠ నారాయణుడు ఉత్తు నారాయణుడు కాదు వైకుంఠ నారాయణుడు దిస్ ఈజ్ సంథింగ్ సిమిలర్ టూ O God in heaven, O God, Kadu, O God in heaven. Dhevala unta do God, and local ga unta do. Narayindu kuda, local ga unta do. But O God, if you telephone jayala, is it local call? No. It is international call? No. It is inter-local call. ఇక్కడి నుంచి అమెరికా కాల్ ఇంటర్ నేషనల్ కాల్ అనేది కాకుండా ఇంటర్ లోకాల్ ఆ కాల్కి భక్తి కాల్ అని పేరు విజేంద్రుడు ఆ విధంగా కాల్ చేస్తే అది ఇంటర్ లోకాల్ అక్కడి నుంచి ఆయన పరిగెత్తుకొచ్చారు పురాణం అంటే అలా దట్ ఈజ్ హౌ పురాణ వాచ్ సరే అది వేదాంతులకి గాడిని కాల్ చేయాలనుకోండి కూడా అక్కర్లేదు ఎందుకంటే లోకల్ కాల్ వేదాంతులు వీళ్ళు పౌరాణికులకి కాల్ చేయాలంటే ఇంటర్లోకల్ కాల్ చేయాల్సి ఉంటుంది నారాయణుడికి అలా మనం కాల్ వేదాంతులు కదా మనం మనం కాల్ చేయాలనుకోండి ఎస్టీడీ ఖర్చు కూడా లేదు మీకు ఎస్టీడీ ఇక్కడి నుంచి చేస్తే ఎస్టీడీ అవుతుంది ఇక్కడి నుంచి అమెరికాకి చేస్తే ఇంటర్నేషనల్ ప్రైసెస్ తీసుకుంటారు ఏమక్కల లోకల్ కాల్ లోకల్ కాల్ అంటే అర్థం ఫ్రీ కాల్ ఫ్రీకాల్ లోక ఎందుకని నారాయణుడు ఎక్కడుంటాడు ఇదో ఇక్కడ ఉంటాడు సర్వభూత హృదయాశ్రీతం అది సకల ప్రాణుల యొక్క హృదయంలో ఉంటాడు అంటే మీ హృదయంలో కూడా ఉంటాడు కాబట్టి ఫ్రీకాల్ మీ హృదయంలో ఉన్న నారాయణుడి దగ్గరికి వెళ్ళడానికి మీరేమీ ఖర్చు పెట్టక్కర్లా ధనాన్ని ఖర్చు పెట్టక్కర్లేదు పుణ్యాన్ని ఖర్చు పెట్టక్కర్లేదు దీన్ని ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అంటారు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇలాగా నడుము రిటార్డ్గా పెట్టి ధ్యానముద్రలో కూర్చుని మనస్సులో ఉండే సంకల్పాలన్నింటినీ జారీస్తూనే యు ఆర్ నౌ ట్రాన్స్పోర్టెడింగ్ టు ఈ ఆత్మా డైమెన్షన్ ఇట్ ఈస్ నారాయణ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఒక పైస కూడా ఖర్చు శ్రీక్రాన్స్పోర్ట్ తెలిసిందండి సర్వభూత హృదయ ఆశ్రుతం అది ఫిలాసఫీకి పురాణానికి ఎంత తేడా ఉందో చూసాడ సో అది అటువంటి నన్ను ఏమిటి సేవతే సేవిస్తాడు ఎవరు సేవిస్తాడు యహ శ్లోకంలో యహ అనుంది కదా మరి యహ అంటే అర్థం ఏమిటి యతిహీ కర్ణీవాడు సన్యాసి కావచ్చు గ్రహస్థు కావచ్చు ఎవడైనా పర్వాలేదు ఇతిహి అంటే సన్యాసి కర్మి అంటే గ్రహస్థు ఎవడైనా అంటే వాడి ఆశ్రమం కూడా ఏదైనా అవ్వచ్చు కాక తప్పనిసరిగా సన్యాసాశ్రమమే అనే నియమం కూడా లేదు ఎవడైనా కూడా ఓకే వాడు సేవిస్తాడు ఏం సేవిస్తాడు అవ్యభిచారేణ భక్తి యోగేనా ఆ మాటలు అంటున్నారు అవ్యభిచారేణాచిత్ యహా వ్యభిచరతి అది ఏ భక్తి యోగమైతే ఏనాడైనను వ్యభిచరించకుండును అటువంటి భక్తి యోగం సో వ్యభిచారం అంటే వీడు ఏవో పూజలోవి చేసుకుంటూ ఉంటాడు ఏవో కోరికలతోనూ పూజలోవి చేసుకుంటాడు వీడికి పూజలు చేసినప్పుడు కోరికలు తీరుతాయని వీడు అపేక్షిస్తాడు అది చెప్తూ ఉంటారు కదా పూజలు పూజలు చేసుకుంటే కోరికలు తీరుతాయి అని అపేక్షిస్తారు కోరికలు తీరకపోగా ఆపోజిట్ అవుతుంది అప్పుడు అయి అప్పుడు అప్పుడు ఏమని అంటారు ఆ భక్తి షేక్ అలాగా తిరుపతి దేవుణ్ణి దర్శిద్దామని వెళ్ళే బస్సు లోయలో పడిపోయింది ఒకప్పుడు పడిపోతూ ఉండేది ఇప్పుడు పట్టలేదు ఎందుకంటే ఆ రోడ్డు సరిగ్గా ఉండేవి కాదు ఒకప్పుడు ఇప్పుడు కొంచెం పక్కన మంచి స్ట్రక్చర్స్ అవి కట్టి రోడ్డు కొంత రోడ్డు రూల్స్ సేఫ్టీ రూల్స్ అవి పెట్టారు అంచేతను తిరుపతిలో ఈ కొండ మీడికి వెళ్ళి రోడ్డు బస్సులో లోయలో పడిపోవడం అనేది ఒకప్పుడు ఉండేది మా చిన్నప్పుడు ఉండేది ఇప్పుడు లేదు ఇప్పుడు ఉత్తర ఉత్తరాఖండ్లో ఉంటుంది బద్రీనాథ్ అవి వెళ్ళే బస్సులు ఈ మధ్యనే ఓ బస్సు ఒకటి లోయలో పడిపోయింది ఎందుకంటే అక్కడ రోడ్లు కొంత సేఫ్టీ ప్రిన్సిపుల్స్ లేకుండా ఉంటాయన్నమాట కాబట్టి అక్కడ అడుగుతారు కాబట్టి దేవుడిని దర్శించడానికి వెళ్ళిన భక్తుల బస్సు లోయలో ఎందుకు పడిపోయింది అంటే అర్థం దేవుడు ఈ మధ్యకాలంలో నిద్రపోతున్నాడా అని అడుగుతారు దీన్ని ఇటువంటి భక్తిని ఏమంటారంటే వ్యభిచారము అంటారు అటువంటి భక్తి అంటే ఆ భక్తి షేకైపోతూ ఉంటుంది మీ కోరికలు తీరి మీరు అనుకున్నట్టుగా ఉంటే భక్తి ఉంటుంది మీ కోరికలు తీరకపోయినా లేకపోతే మీకు అర్థం కానిది అయినా ఆ భక్తి తేడా అలా ఈ మధ్యన రాజమండ్రి గురించి కూడా అడిగారు ఏమని అడిగారంటే ముక్కోటి దేవతలు ఉన్నారన్నారు కదా సముద్రం నదిలో పుష్కరుడు ఉన్నాడు ముక్కోటి దేవతలు ఉన్నారు వీళ్ళందరూ ఒక నదిలో ఉంటే ఆ నదిలో ఒకటి జనం చచ్చిపోతూ ఉంటే మీరు వాళ్ళే నిద్రపోతున్నారా ఏమి అని అడిగారు సో అంటే అలాగే జరగకపోతే భక్తి జరిగితే భక్తి షేక్ అయిపోతూ ఉంటుంది అనుకున్నట్టు అవ్వాలి దేవుడికి మనం పూజలోకి చేస్తాము మనం అనుకున్నట్లు అవ్వాలి అవ్వకపోతే వి క్వశ్చన్ హౌ గాడ్ కెన్ డూ లైక్ దిస్ దీంట్లో ఒక సూక్ష్మమైన అంశము కదదు మీరు పట్టుకుంటారంటే నేను చెప్తా గాడ్ ఈజ్ ఇన్ఫాలిబుల్ అని అని మన డెఫినేషన్ గాడ్ ఈజ్ ఇన్ఫాలిబుల్ అని అది తప్పు డెఫినేషన్ కరెక్ట్ డెఫినేషన్ ఏమిటంటే ద ఇన్ఫాలిబుల్ ఈజ్ ద గాడ్ అది కరెక్ట్ డెఫినేషన్ అంటే అర్థం దేవుడు మంచి జరిగేట్లా చేస్తాడు అది తప్పు డెఫినేషన్ అది కరెక్ట్ డెఫినేషన్ కాదు కరెక్ట్ డెఫినేషన్ ఏమిటంటే ఏది జరిగినా అది మంచే అని తెలుసుకుంటే మీకు దేవుడు తెలిసినాడు అన్నది కరెక్ట్ డెఫినేషన్ ఎంత అయిందండి దేవుడు మంచి చేస్తాడని కాదు ఏది జరిగినా మన మంచికే జరిగింది దేవుడు అలాగే ఏది జరిగినా దేవుడు చేసినట్టే అది కరెక్ట్గా చేసినట్టే అది కరెక్ట్ అండర్స్టాండింగ్ ఆ అండర్స్టాండింగ్లో భక్తి వ్యభిచరించదు భక్తి ఒకప్పుడు ఉండి ఒకప్పుడు తగ్గి పెరిగి అలా ఉండవు ఆటూ పోటు ఉండవు భక్తికి ఎప్పుడు స్థిరంగా ఉంటాయి సో ఎదేవ భవతి తదేవ మంగళాయ ఏది ఘటిల్లితే అది మన అది మంగళము కొరకే ఘటిల్లినది అని ఎవడైతే తెలుసుకుని ఈశ్వరుణ్ణి శరణాగతి చేసి సర్వమును యాక్సెప్ట్ చేస్తూ ఉంటాడో ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెప్టెడ్ ఎవ్రీథింగ్ ఓ భక్తుని యొక్క పుత్రుడు మరణించాడు ఆ భక్తుడు ఏమీ భజనని ఆపలేదు ఈ కథ ఉంది ఆ పొండరి కూడా ఏదో పేరు విట్టల ఇలాంటి పేర్లతో ఏదో కథ ఉంది ఆ భక్తుతో కారామో లేకపోతే మరొక భక్తుడే సో ఆ పుత్రుడు పోతాడు పోతే ఆయన భజన ఆపడు భజన కంటిన్యూ చేస్తాడు పుత్రుడు పోయిన సంగతే వాళ్ళకి చెప్పడం భజన కంటిన్యూ చేస్తాడు ఎవరి వాడు ఉంటారు పుత్రులు పోతే నీకు దుఃఖం కలగలేదా దీంట్లో దుఃఖం కలగడానికి ఏముందండి దేవుడి దగ్గర నుంచి వచ్చాడు మళ్ళీ దేవుడి దగ్గరికే వెళ్ళారు వెళ్ళింది కాబట్టి ఎవరో సొత్తు వాళ్ళకి చేరింది దీంట్లో మనం దుఃఖపడాల్సిందే ఉంది ఆ వాడు మన పిల్లవాడు కానే కాడు మన పిల్లవాడిని మనం భ్రమపడ్డమే తప్ప వాడు మన పిల్లవాడు కాదు వాడు ఎప్పటికీ దేవుడు పిల్లవాడే దేవుడి దగ్గర నుంచే వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళాడు దీంట్లో మనం దుఃఖపడాల్సింది మనం కంగారు పడాల్సింది ఏముంది అని అటువంటి ఘటనను కూడా స్వీకరించి యాక్సెప్ట్ చేసి ఆయన భజనను కొనసాగిస్తాడు భజనంటే తానాభజానా అని కాదు భక్తిని కొనసాగిస్తాడని అభిప్రాయం భజన అంటే చాలామంది తబలాలు అవే అనుకుంటారు దళినాథ్ భజ భజనంటే పరమేశ్వరుని కూడా భక్తిని కలిగి ఉంటా ప్రేమను కలిగి ఉంటా మరి ఎలాగ కొనసాయి ఎలాగైనా చేయొచ్చు దట్ ఈజ్ అప్ టు యూ ఒకప్పుడు కీర్తన చేయొచ్చు ఇంకొకప్పుడు ధ్యానం చేయొచ్చు దట్ ఈస్ నాట్ ది పాయింట్ ది పాయింట్ ఈస్ భక్తి భజనం భక్తి భజన అనగానే మీకు అర్థం ఏమొస్తుంది భజన అనగానే మీ లొకాలిటీలో ఉండే భజన ట్రూపు ఇవన్నీ వస్తాయి భజన ట్రూప్ అంటే ఏముంటుంది వాళ్ళ దగ్గర హార్మోనియం ఉంటుంది వయలిన్ ఉంటుంది కబలాలు రెండు సెట్లు కబలాలు ఉంటాయి ఇవి కాక ఇంకా ఏవో జంతులు కొట్టి వాళ్ళతో ఆరజుల మంది ఉంటాను వాళ్ళ మైకులు ప్రత్యేక ఇలాగమంటే మైకులు పనికిరావు వాళ్ళ మైక్ అది యూ హ్యావ్ టు గెట్ స్పెషల్ కైండ్ ఆఫ్ మైక్ సిస్టమ్స్ ఉంటాయి ఎన్ని మైకులు ఉంటాయంటే ఎనిమిదో పదో మైకులు స్టేజ్ మీద అప్పుడు భజన చేస్తాం భజన అంటే అదంతి తిన్నారు భజనం భక్తి అంటే అది భజనే కానీ భజన ఇక్కడ ఉన్న భజన అలాగని కాదు దట్ ఈజ్ వన్ యాస్పెక్ట్ ఆఫ్ ది భజన మీరు ఈశ్వరుని ఏడలో శరణాగతి భావనతో ఉన్నారనుకోండి అదే భజనము అదియే భక్తి అలా అర్థం భజన అంటే ఇంకా నుంచి ఒక ట్రూప్లో చేసింది అది మాత్రమే అని కాదు దట్ ఈజ్ వన్ యాస్పెక్ట్ ఆఫ్ ది భక్తి దానికి కీర్తనము అని పేరు ఈ ఆర్కెస్ట్రా ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటారంటే ఒక రుచి అభిరుచి కలగడం కోసం పెట్టుకుంటారు దాని ఏందో అభిరుచి కలగాలి ఇప్పుడు మీకు భావన నిండా ఉందనుకోండి హార్మోనీలో అవే అక్కర్లేదు అభిరుచి స్వతహాగానే ఉంటుంది భావన నిండా లేనప్పుడు అభిరుచి కలగడం కోసం ఏం చేయాలి కొంచెం హార్మోని అది పెడితే పెద్ద సపోర్ట్ సిస్టమ్స్ అనమాట భావన నిండా ఉంటే అక్కర్లా కాబట్టి ఈ ఇనీషియల్ స్టేజెస్ ఇవన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాయి కాబట్టి ఆ విధంగా ఇదో భజనం భక్తి అని ఉంటున్నారు ఆయన భజనం అంటే అదిగో భగవద్గీతలో భజనం అన్నారు అది మా భజన ట్రూపే అని మీరు అలా అనుకోద్దు ఇట్ ఈజ్ నాట్ దాట్ ఇట్ ఈజ్ వన్ స్మాల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది భక్తి ఎనీవే సో ఎటువంటి భక్తి ఏనాడు వ్యభిచరించదు అటువంటి అటువంటిది ఏమిటి భక్తి యోగేనా అటువంటి భక్తి యోగముతో భక్తి యోగము అంటే ఏమిటి భజనం భక్తి అంటే ఆ మార్చి చూపించారా భజ్ అనే ధాతువు భజ్ ధాతువు మీద అనే ప్రత్యయం చేస్తే భక్తి అవుతుంది అలా కాకుండా అనే ప్రత్యయం చేస్తే భజనం అవుతుంది అనా వస్తుంది వీటి అనా వస్తుంది భజనం రెండు కూడా కర్త అనే అర్థంలోనే వస్తాయి కాబట్టి ఆ ప్రత్యయాలు చూపించారు తప్ప మరొకటేమీ కాదు కొంచెం వ్యాకరణం తెలుసున్న వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది భక్తి భజనము భజనం అనగానేమి మళ్ళీ ప్రశ్న వస్తుంది భజనం నామ భజనం అని డెఫినేషన్ భక్తి అనగా భజనము భజనము భజన కాదు అర్థమైతే ఉందండి భజన వేరు భజనము వేరు భజనము భక్తి అనగా భజనము భజనము అనగానేమి భజనము అనగానే భజనం నామ కింది భజనం నామ రసనం అని రెండు డెఫినెషన్స్ ఉన్నాయి ఎలాగా భక్తి శాస్త్రంలో ఉన్నాయి భజనము అనగా రసనము రసనము అంటేమిటో తెలుసిన ఆస్వాదించుట అనర్థం టు వెలిష్ రెలిష్ దేనిని ఆస్వాదిస్తాడు ఈశ్వరుని యొక్క భావనను ఆస్వాదిస్తాడు ప్రియుడు ప్రియురాలు గుర్తొచ్చినప్పుడు వాడి మనస్సు ఎలా ఎలా ఉంటుంది ఆహ్లాదంతో నిండిపోతుంది ప్రియురాలు గుర్తొస్తూనే ఆహ్లాదంతో నిండిపోతుంది వీడు అప్పు చేశాడనుకోండి అప్పు గుర్తుకు రాగానే భయము దుఃఖములతో మనస్సు నిండిపోతుంది ఆపోజిట్ అలా కాకుండా ప్రియురాలు గుర్తుకొస్తే ఆహ్లాదంతో నిండిపోతుంది అలాగే భగవంతుని ఎడల అటువంటి ప్రేమను కలిగి ఉండుతయే భక్తి అది భజనమంటే మనం ఈ ట్రూప్లో మీకు ఆర్కెస్ట్రా పెట్టుకుని భజన చేస్తారు దానివలన అటువంటి భావన నిర్మాణమవుతుంది అని మీరు అన్నట్లయితే ఊశిస్ఫాయి వన్ ఆఫ్ మెథడ్స్ అనమాట ఆ భావనని నిర్మాణం చేయటానికి కీర్తన ఒక పద్ధతి కీర్తన ద్వారా భావన నిర్మాణం అవుతుంది అది అదే అవకాశం ఉన్నది చక్కె చేసినట్లయితే అది అది భక్తి కాబట్టి భక్తి అంటే ఏడో తెలుస్తుంది కదా ఈ భక్తియే యోగము అదే అంటున్నారు సా ఏవ యోగ భక్తి స్త్రీలింగ శబ్దం కాబట్టి సా అని అంటారు ఆ భక్తియే యోగము యోగము అంటే ఈశ్వరునితో కలిపేది తోటి జీవుణ్ణి కలిపేది ఏమిటి భక్తి ఏది కలుపుతుందో అది యోగము ఆ కలిపేటువంటి సాధనము ఏమిటి భక్తి కాబట్టి భక్తి ఈ జీవుణ్ణి ఈశ్వరునితో కలుపుతుంది ఎప్పుడు ఇప్పుడు ఎక్కడ ఇక్కడ మీ హృదయంలోనే మీ హృదయంలో మీరు సంసారంతో కలిసి జీవిస్తూ ఉండొచ్చు లేదా ఈశ్వరునితో కలిసి మీరు జీవించవచ్చు ఇష్టమే ఇప్పుడు మీరు మీ హృదయంలో మీరు ఉంటారు కదా మీరు మనస్సు సంకల్పరూపంగా ఉంటారు ఆ సంకల్పము సంసారానికి సంబంధించిన సంకల్పం అనుకో అంటే ఏమైనట్టు మీరు సంసారంతో యోగమును కలయికను పొందినారు అని అర్థం మీకు కలిగిన సంకల్పము సంసార సంకల్పం అయిందంటే ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చుని ధనము మీకు రావాల్సిన ధనం గురించి ఏదో బోనస్ ఏదో వచ్చేసి ఉంది ఆ డబ్బు గురించి మీరు ఆలోచించుకుంటూ ఆ డబ్బు వచ్చినట్లయితే దాన్ని ఎలా దాచుకోవాలి ఎలా ఖర్చు పెట్టాలి ఎవరికి ఎంత ఇవ్వాలి ఇవన్నీ మీరు ఆలోచించుకుంటూ కూర్చున్నారనుకోండి ఒకప్పుడు మీరు పదిహేను నిమిషాలు అలా ఆలోచించినా ఆశ్చర్యపడక్కర్లేదు డబ్బు వచ్చిందో మానిందో ఉంది ఆలోచనలు చాలా ఎక్కువసేపు ఉంటాయి అంటే దాని అర్థం ఏమిటనమాట మీ మనస్థితి ధనముతో యోగము కలిగినది ఇలాగే ధనము భోగములు ఇప్పుడు ఎల్లుండి పార్టీ ఒకటి ఉంది ఆ పార్టీ గురించి గుర్తు వచ్చినప్పుడల్లా మనం ఈ పార్టీకి వెళ్దాం అక్కడ ఎంజాయ్ చేద్దాం వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు మన మిత్రులు వస్తారు దోస్తులు వస్తారు వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేస్తాము దాని గురించి మీరు సంకల్పించుకుంటూ కూర్చుంటారు అంటే అర్థం మీకు సంసారముతోటి యోగము సంసారులు ఇలానే ఉంటారు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు సంసారానికి సంబంధించిన సంకల్పములనే చేస్తూ ఉంటారు వీళ్ళు గుళ్ళోకి వెళ్తారు గుళ్ళోకి వెళ్ళినప్పుడు గుడిలో ఈశ్వరునితోటి యోగం ఉంటుందా సంసారంతో యోగం ఉంటుందా ఎందుకంటే ఓ దేవుడా నాకు ధనాన్ని ఇప్పించుము అంటే వీరిప్పుడు దేవుడితో యోగం వచ్చిందా సంసారంతో యోగం వచ్చిందా సంసారంతో యోగం వచ్చిందా నాకు కోరికలు తీర్చుము అంటే సంసారంతో యోగం వచ్చింది కాబట్టి గుళ్ళో ఉన్నా ఎక్కడున్నా సంసారంతో యోగం సో జనులు అలా ఉంటారు గంటలు సంసారంతో యోగము దాన్ని భక్తి అది అభక్తి సో లేకపోతే సంసార భక్తి అన్నారు ఇప్పుడు ఈశ్వర భక్తి అంటే ఏంటి చాలామంది ఏమనుకుంటారంటే గుళ్ళోకి వెళ్ళిపోతే ఈశ్వర భక్తి అయిపోతుంది అనుకుంటారు ఎలా అవుతుంది అవుదు గుళ్ళోకి వెళితే ఈశ్వర భక్తి ఎలా అవుతుంది మీరు గుళ్ళో కూర్చుని మీరు సంసారం గురించి సంకల్పం చేసుకుంటే అప్పుడు గుళ్ళో ఉన్నట్టశ్వర భక్తి ఎలా అవుతుంది ఓ మహాత్ముడు ఒక ఆయన్ని కలవడానికి ఓ గృహస్థుని కలవడానికి వెళ్ళాడు అయితే ఆ గృహస్థు ధ్యానం చేసుకుంటున్నాడు జప మంత్ర జపం చేసుకుంటున్నాడు కాబట్టి నౌకర్ చెప్పాడు మహాత్మును నేను వచ్చానని చెప్పా ఆయన్ని కలవాలి ఒకసారి కలిసి మాట్లాడేదిండే ఆయన వెళ్ళి నేను జపం చేసుకుంటున్నానని చెప్పు అని ఆయన కబురు సరే ఈయన వెళ్ళిపోతో మీ బాసుకి చెప్పు ఆయన జపం చేసుకోవట్లేదు ఆయన చెప్పుల షాపులో ఉన్నాడు ఆ మాట చెప్పు అని వెళుతుంది వెళ్ళిపోతే జపం పూర్తి చేసుకుని వచ్చాడు ఎరా ఆయన ఎవరైనా వచ్చాడు జపం చేసుకుంటుంటే వచ్చాడు ఆయన కూర్చున్నాడా వెళ్ళిపోయాడు సార్ ఆయనకి ఏం చెప్పావు నువ్వు అంటే ఇలాగే మా బాస్సు జపం చేసుకుంటున్నాడు మీరు చెప్పుకున్నట్టే చెప్పాను అంటే ఆయన ఏమన్నాడు అంటే చెప్పుల షాపులో ఉన్నాడు మీ బాస్ అన్నాడు అంటే నిజం వేరో నేను ఉన్నమ శివాయ అంటో జపం చేసుకున్నానే తప్ప కొత్త బూట్ ఒకటి కొనుక్కోవాలి బాటాలో కొనుక్కోవడానికి దాని గురించే ఆలోచిస్తున్నాను నిజమే అన్నాడు అది కథార్థమైంది కదండి కాబట్టి ఉన్నది ఫిజికల్గా గుళ్ళో ఉన్న మానసికంగా సంసారంలోనే ఉన్నాం సంసారానికి సంబంధించిన సంకల్పాలే చేస్తూ ఉంటాము పైగా మీరు సంకల్పం చేశారనుకోండి దేవుడికి పూజ చేసే ముందు సంకల్పం చేస్తారు ఆ సంకల్పంలో మీరు సంసార విషయాలు చెప్తారా లేకపోతే ఈ భక్తికి సంబంధించిన విషయాలు చెప్తారా సంసార విషయాలే చెప్తారా నేను ఈశ్వరునియందు అవ్యభిచారి భక్తి నా హృదయంలో స్థిరముగా నెలకొరత నేను ఈ కళ్యాణమును లేకపోతే పూజను చేస్తున్నాను అని సంకల్పం ఎవరైనా చెప్తుంటే విన్నారా తర్వాత మీరు ఇలా సంకల్పం చేయమని పురోహితుడికి చెప్తే ఆయనకి అది ఆ మాట ఎవరితో తెలియదు ఆయనకి ఎందుకంటే ఆయన ఏవో కొన్ని సంకల్పాలు ఆయనకు ఆ పదాలన్నీ తెలుసు ఉంటాయి వాటిల్లో ఇదే ఉండదు ఈశ్వరుని ఎందు మమ ఈశ్వరే అవ్యభిచార భక్తి సిద్ధ్యర్థం అనే మాట నేనేదో కొద్దిగా సంస్కృతం పెట్టి చెప్పాను కానీ హీల్ నాట్ బీ ఏబుల్ టు సే ఆల్ దాట్ మీకు ఏదైనా మీ సంసార సమస్యలు చెప్తే టక్ టక్ టక్ ఆయన సంకల్పంలో పెట్టగలుగుతా కాబట్టి సో దేవుణ్ణి పూజించేటప్పుడు కూడా మనం సంసారాన్నే సంకల్పిస్తూ ఉన్నాము ఉన్నామా అని ఎవరికి వాళ్ళు ఆత్మ అవలోకనం చేసుకోవాలి అది భక్తి అవదది భక్తి యోగం అవదు భక్తి ద్వారా సంసారమును సిద్ధింపజేసుకునే ప్రయత్నం అది అంత మంచిది కాదు ఆరంభంలో పర్వాలేదు నేను దృష్టాంతం ఏం ఈ హై స్కూల్కి పిల్లవాడికి నువ్వు హోంవర్క్ చేస్తే నీకు చాక్యులెట్ ఇస్తాను అనే అమ్మ తల్లి చెప్తుంది వాడు చాక్యులెట్ మీద ఉండే లోభంతో హోంవర్క్ ఫినిష్ చేస్తాడు కానీ వాడు టెన్త్ క్లాస్ వచ్చే ఇంటర్మీడియట్ వచ్చినా కూడా హోంవర్క్ చేయాలన్నప్పుడు అవల్లా ఈ రకంగా ఒక బ్రే ఇస్తూ ఉండాలి అంటే వాడింక చదివేప్పుడు చదువుతాడు ఏదో ఇనీషియల్గా అలా ఉంటుంది చిన్న చిన్న తరగతులు నర్సరీ అంటారు నర్సరీ స్కూల్లో ఉన్నప్పుడు నర్సరీ అయితే కేజీ వన్ కేజీ టూ అంతవరకు ఈ తాయిలాలు పెట్టి హోంవర్క్ వరకు పర్వాలేదు కొనేదో ఒకటి రెండు మూడు నాలుగు అంతవరకు పర్వాలేదు హై స్కూల్ వచ్చేపప్పటికీ వాడు హోంవర్క్ వాడు ఉత్సాహంగా చేసుకుంటాడు ఈ చాక్యలెట్తో సంబంధం లేదు చాక్యులెట్ కావాల్స్తే వెరే తీసుకుంటాడు అలాగే ఈశ్వరుణ్ణి ఆరంభంలో ఏదో కామనతో కొలిచినా చాలా చాలా తొందరగా ఈ కామనలను కూడా ప్రక్కన పెట్టి ఈశ్వరుణ్ణి ఈశ్వరుని కొరకు మాత్రమే కొలిచేటువంటి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అప్పుడు ఆ భక్తి యోగము అవుతుంది ఎందుకని అది మిమ్మల్ని ఈశ్వరునితోటి కదు కలుపుతుంది కనుక దానికి యోగము అనే పేరు వస్తుంది యో ఇప్పుడు ఈవేళ నేను మాట విన్నాను విని చాలా ఆనందం అనిపించింది నాకు ఆశ్చర్యం కలిగింది నరేంద్ర మోడీ గారు అన్నారు ప్రభుత్వ కర్మచారి అని హిందీలో ప్రభుత్వ ఉద్యోగులను ఏమంటారు కర్మచారి అని అంటారు రైల్వే కర్మచారి ఆయన ఏమన్నారంటే దేశం బాగుపడాలంటే ఈ కర్మచారి అందరూ కూడా కర్మయోగి అయిపోవాలి కాబట్టి ఈ మీరు మిమ్మల్ని మీరు రైల్వే కర్మచారి అని మీరు అలా వర్ణించుకోవద్దు మీరు ఎలా వర్ణించుకుంటారంటే రైల్వే కర్మయోగి అలాగే ఫ్యాక్టరీలో కర్మయోగి మేము కర్మయోగులం అని కనీసం మాట వినడానికైనా బాగుంది కదా మేము కర్మచాబులము అన్నట్లయితే మేము కర్మయోగులము అంటే బాగుంది కదా ఎంత బాగుందో చూడండి ఇప్పుడు రూరల్ గ్రామీణ రోజుగారు యోజన అని ఉండేది రోజుగారు అంటే ఏమిటి డైలీ వేజ్ గ్రామంలో ఉన్న వాళ్ళకి డైలీ వేజెస్ ఇచ్చేటువంటి ప్రణాళిక స్కీము గ్రామీణ రోజుగారు యోజన దాంట్లో ప్రతిరోజు కొంత పని చేసి వాళ్ళకి కొంత కూలీ ఇస్తూ ఉంటారు మోడీ గారు ఎలా దాన్ని గ్రామీణ వికాస యోజన ఎప్పుడు చేసే పని అదే ఎప్పుడు చేసే పని అదే ఇంతకుముందు ఏమైనా ఇవ్వడు రోడ్డుగారి కోసం పనిచేస్తున్నాను అని ఇవాడు ఇప్పుడే ఉంటున్నాడు వికాసం కోసం పనిచేస్తున్నాను దేశం యొక్క వికాసం కోసం గ్రామం యొక్క వికాసం కోసం పనిచేస్తున్నాను ఆ భావన ఎంత చూడండి ఎందుకు పూజ చేస్తున్నావు డబ్బు సంపాదనలు ఎక్కువ రావడం కోసం బిజినెస్లో లాభాలు రావడం కోసం పూజ చేస్తున్నాను అంటే అది ఎలా ఉన్నది చాలా చాలా అల్పంగా ఉన్నది ఎందుకు పూజ చేస్తున్నావురా అంటే భగవంతుడితో యోగము కొరకు పూజ చేస్తున్నాము అన్నాడు అనుకోండి అప్పుడు దాని పేరే భక్తి యోగము యోగం అంటే కలయిక అటువంటిది భక్తి యోగం అటువంటి భక్తి యోగముతో సేవతే అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దేవుణ్ణి ఎందుకు పూజించటము దేవుణ్ణి పొందుటకే దేవుణ్ణి పూజించుట ఈశ్వరుని నామాన్ని ఎందుకు కీర్తించటము ఈశ్వరుని ఈశ్వరుని పొందుట కొనకే ఈశ్వరుని కీర్తించుట దాన్ని భక్తి యోగము అంటారు దేవుడి మీద ఎందుకు భక్తి చేయాలి దేవుణ్ణి పొందుట కొనకే దేవుని మీద భక్తి చేయాలి మదాశ్రిత కర్మఫలం యోగం ఇండియన్ మదాశ్రతయ అని ఉంది మదాశ్రిత ఏదో ఉంది మొత్తానికి ఆరోగ్యం అక్కడ ఉంది కాబట్టి పూజించేది ఈశ్వరు లక్ష్యము పొందదగిన గమ్యము కూడా ఈశ్వరు ఆ విధంగా భక్తి చేసినట్లయితే దాన్ని భక్తి యోగము అంటారు ఇప్పుడు ఈ భక్తి యోగము మాట మన సమాజ జీవితంలో కొంచెం వెనకబడి ఈ దేవాలయాలకు వెళ్ళారనుకోండి అక్కడ వాళ్ళు కూడా భక్తి యోగం అని అను ఊరికే భక్తి ఎందుకంటే ఈ యోగం అక్కడ ఫిట్ కాదని వాళ్ళకే తెలిసిపోయిందో ఏమో మొత్తానికి యోగం అనే మాట అనరోనే అంటారు కర్మ చేసేవాడు మీరు కర్మలు చేయాలనే అంటారు తప్ప కర్మ యోగం అని అనరు ఇప్పుడు అనుగ్రహ భాషణం అని ఏవో నాలుగు మాటలు చెప్తూ ఉంటారు పెద్దవాడు అంటే చెప్పే విషయం ఏమి ఉండదు అనుగ్రహ భాషణం అంటే ఇంకా విషయం ఏమి ఉంటుంది మీరు పళ్ళు ఫలాలు తీసుకురండి నేను మీకు అనుగ్రహ భాషణమును తీర్థప్రసాదాలు ఇస్తాను మీరు దండాలు పెట్టి మీ దారిని మీరు వెళ్ళండి నా దారిని లేపోతాను అలా ఉంటుంది దాంట్లో వాళ్ళు నేర్చుకునేది ఉండదు వీళ్ళు బోధించేది ఉండదు ఫస్ట్ సో అనుగ్రహ భాషణలో ఏమని చెప్తారంటే మీరు చక్కగా కర్మల్ని చేస్తూ ఉండాలి అని చెప్తారు అంటే తప్ప కర్మయోగాన్ని అనుష్ఠించాలని మాట వరసకైనా అనరు ఇది ఎక్కడ ప్రారంభం మరి మీ సొమ్మే పోయి అనండి కర్మయోగము అనండి అనరు మీరు కర్మలు చేసుకోవాలి దేవుడి మీద మీకు భక్తి ఉండాలి అంటారే తప్ప భక్తి యోగాన్ని అనుష్ఠించాలి జ్ఞానం అని కూడా అన్నమే అనదు అసలు జ్ఞాన యోగం దాకా మీకు జ్ఞానం అనే మాటే అనరు ఆ రకంగా సమాజము చాలా రిచువలిస్టిక్ అండ్ సెరిమోనియల్ లే తయారే భక్తి అంటే సత్యన్ రిచువల్స్ అండ్ సత్యన్ సెరిమోనీస్ అంటే కొన్ని కర్మలు కొన్ని ఉత్సవములు ఉత్సవం ఒకటి పైగా లే తయారు ఎందుకంటే ఉత్సవం ఎందుకు ఉత్సవం అంటే భక్తి అది ఇమేజింగ్ ఎనీవే సో అంటే ద్వైతం యొక్క ప్రభావం అలా ఉంటుంది ద్వైత కెన్ డిస్టార్ట్ మెనీథింగ్స్ సో భక్తి యోగమైనా సేవ అయి భక్తి యోగముతో సేవించ అంటే మీరు శాంతంగా ధ్యానం చేస్తారు ఈశ్వరుని యొక్క మంత్రాన్ని జపం చేస్తారు లేకపోతే నామాన్ని జపం చేస్తారు శాస్త్రాన్ని అధ్యయనం చేస్తారు మెడిటేషన్ చేసుకుంటారు ఎవరికైనా ఇతరులకి నిష్కామంగా సేవ చేస్తారు అది భక్తి యోగం అంటారు మీ కర్తవ్య కర్మల్ని మీరు చేసుకుంటూ ఉంటారు మీ డ్యూటీస్ ఏవైతే ఉంటాయో వాటిని చేసుకుంటూ ఇప్పుడు నేను చెప్పినట్టుగా సింపుల్గా జీవిస్తూ ఉంటాను భక్తి యోగులు చాలా గడబిడగా ఏ చాలా సింపుల్గా ఉంటారు ఈ సంవసార్లే గడబిడ చాలా ఎక్కువ గడబిడ చేస్తూ ఉంటారు మంచిది నేను ఇకే కంపేర్ చేస్తూ అలా చెప్పాను అంటే సమకాలీన సమాజాన్ని ఒకసారి అలా చూస్తూ ఉండడం ఇది ఒక పాఠంలో ఇది ఒక భాగం ఎందుకంటే దాంట్లో ఉండేటువంటి గుణదోషములను అర్థం చేసుకుని గుణాలను అట్టబెట్టుకుని దోషాలని పరిత్యాగం చేయాల్సి ఉంటుంది అందుకోసం అలా చెప్తూ ఉంటాము మంచిది సరే మంచిది ఎవరైతే ఈ విధముగా అవ్యభిచారమైన అంటే వ్యభిచరించని భక్తి యోగముతో సేవిస్తారో వాళ్ళు ఏమవుతారు సహ అట్టివాడు గుణాన్ సమతీత్యా ఏతాన్ సోక్తాన్ ఈ గుణములను అధిగమిస్తారు గుణములను దాటి వెళ్ళిపోతారు సో అంటే ఎలాగంటే విమానంలో ప్రయాణం చేయడం విమానంలో ప్రయాణం చేసేందుకు చేస్తారు ముందు వెళ్ళి టికెట్ కొనుక్కో విమానంలో కూర్చుంటారు ఆ విమానము ఎక్కడ పరిగెడుతుంది రోడ్డు మీదే పరిగెడుతుంది దానికి కూడా రోడ్డు అంటారు రోడ్డు అంటే దాన్ని రోడ్డు అని అందరూ దాన్ని ఏమంటారు రన్వే అంటారు రన్వే అంటే అర్థమండి పరిగెత్తే దారి అని కదా అర్థం అక్కడే పరిగెడుతుంది దారి మీదే పరిగెడుతుంది దానికి కూడా చక్రాలు ఉంటాయి బస్సు పరిగెత్తినట్టుగానే పరిగెడుతుంది అలా పరిగెడుతుంది అయితే మరి బస్సుకి దీనికి తేడా బస్సు కంటే పెద్దది ఉంటుంది బస్సులో ఎంతమంది పడతారండి విశాలంగా కూర్చుంటే ముప్పై నలభై మంది పడతారు విమానంలో కొన్ని ఐదు వందల మంది కూర్చుని వెళుతారు విశాలంగా పెద్ద పెద్ద ఉంటాయి పెద్దది తక్కువే చిన్నదే ఉండదు కానీ బస్సు ఎక్కడ నడుస్తుంది రోడ్డు మీదే నడుస్తుంది నేల మీదే నడుస్తుంది దాని బతుకంతా కూడా అది నేల మీదే నడుస్తుంది సంసారంలో బతుకు అలా ఉండకూడదు విమానంలో ఉండాలి విమానం ఏం చేస్తుంది కొంతసేపు నేల మీద నడిచి ఇట్ పిక్స్అప్ స్పీడ్ని కుంజుకుని ఏం చేస్తుంది నేలని విడిచేసి ఆకాశంలోకి వెళ్తుంది అలాగే మనం కూడా నేల మీద ప్రారంభిస్తాం ఏమిటి ఏదో తాయిలం పెడితే హోంవర్క్ చేసినట్టుగా ఈశ్వరుణ్ణి మనం ప్రార్థిస్తే పరీక్షల్లో బాగా పేసవ్వచ్చు అని హై స్కూల్ ఉంటారు ఇవ పూజలు ఇవి చేసుకుంటాం పరీక్షలో పాస్ అవ్వడం కోసం పరీక్షలో మనం అనుకున్న ప్రశ్నలు రావడం కోసం పూజలు మాకు నాన్ డిటెయిల్డ్ ఒకటి ఉంది నాన్ డిటెయిల్డ్ ఒకటి నాన్ డిటెయిల్డ్ నుంచి ఒక ప్రశ్న రాయాల్సి ఉంటుంది ఒకే ప్రశ్న టెక్స్ట్ బుక్ నుంచి అన్నీ వస్తాయి నాన్ డిటెయిల్డ్ నుంచి ఒకే ప్రశ్న వస్తుంది ఇరవై మార్కులు వంద మార్కుల్లో అది ఇరవై మార్కులు ఆ నాన్ డిటెయిల్డ్ పుస్తకంలో పన్నెండు పాఠాలు ఉన్నాయి జవహర్లాల్ నెహ్రూ ఒక పాఠము అబ్రహాం లింకన్ రెండవ పాఠము షేక్స్పియర్ మూడవ పాఠము ఇలాగ పన్నెండు పాఠాలు ఉన్నాయి మేము ఏం చేసామంటే ఒకే పాఠం కంఠస్థం చేసుకున్నాం ఎస్సే రాసుకుని కంఠస్థం చేసాం ఒకటే ఆ రాయాలి అక్కడ వాటికి మార్కులు వేస్తే ఒకటే ఏమిటో తెలుసిన అబ్రహాం లింకన్ ఇప్పుడు పరీక్షలో వాడు నాలుగిచ్చి ఒకటి రాయమంటాడు ఛాయిస్ ఉంటుంది నాన్ డీటెయిల్డ్ మీరు ఈ కథంతా మీకు తెలిసిన కథే అయినా మీరు ఐదన్ రిలేట్ టు వాట్ యావర్ సేజ్ సో నాలుగు రైట్ ఎ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ టాపిక్స్ అని నాలుగు ఇస్తాడు వన్ టూ త్రీ ఫోర్ ఏబిసి దాంట్లో అబ్రహాం లింకన్ ఉండాలి లేకపోతే వీడు అయిపోయింది వీడి పనే ఇది పరిస్థితి కాబట్టి ఆ వేళ మేము ఏం చేసామంటే వెళ్ళేప్పుడు అందరం వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని ఓ దేవుడా అబ్రహాంక వచ్చిట్లా నీవు కాపాడు అని అనుభూతిని వెళ్ళా లో బిఫోర్డ్ ఫైండ్ ఇట్ అది కనపడింది కనపడడం ముఖం మీద వచ్చి నువ్వు హ్యాపీ మేమందరం ఒకరినొకళ్ళు చూసుకుని చాలా సంతోషం పాతికి మంది పరిస్థితుంది హ్యాపీ అంటే మనం అండర్స్టాండ్ చేసింది ఉంది కదా బట్టి పెట్టేసి కూర్చున్నాను నన్ను వేద మంత్రాలను వెళ్ళినట్టుగా ట కటా క టాక అయిపోయింది బయటకు వచ్చేసి వామిటెడ్ ఓకే ఇంకా మళ్ళీ అబ్రహాం లింకన్ గురించి అడిగితే మళ్ళీ మాకేం జరిగింది ఆల్రెడీ వామిటెడ్ ఆ పేపర్ మీదే వామిట్ చేసేసాం వామిట్ అంటే కళంతో అయిపోయిందంటే దేవుడికి ఈవేళ ఆ గుడి చాలా పవర్ఫుల్ గుడి మేము దారిలో ఉందో గుడి ఒకటి ఆ గుడి దేవుడు గణేష్ వెరీ పవర్ఫుల్ గణపతి ఎందుకని అబ్రహాం పని వచ్చింది ఇది ఇనీషియల్గా అలా ఉంటుంది విమానం కూడా అలాగే రోడ్డు మీదే పరిగెడుతుంది కానీ ఇది డెబ్బై ఏళ్ళు వచ్చినా అలాగే ఉన్నాడు అనుకోండి అంటే వాడు ఎప్పుడూ ఇంకా హై స్కూల్ దాటలేదనమాట వివేకానంద స్వామి ఏమన్నారంటే ద పీపుల్ ఆర్ ద స్పిరిచువల్ వేబ్స్ అన్నారు వీళ్ళు వయస్సు వచ్చింది తప్ప స్పిరిచువాలిటీలో వీళ్ళు పిల్లలతో సమానము కెండర్ గార్టెన్ రిలిజియన్ ఉంటాం దేవుడు రియల్ కెండర్ గార్టెన్ రిలిజియన్ మేము దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళాం అబ్రహాం వచ్చింది కెండర్ గార్టెన్ అలాగే ఉండకూడదు అంటే అర్థం ఏంటి గుణములలో మనం చిక్కుకొని ఉన్నాము అది సంసారం సంసారము గుణాత్మకముగా ఉంటుంది గుణములతో నిండి ఉంటుంది కాబట్టి ఇలాగా మాకు మనకి కోరుకున్నది వచ్చిందనుకోండి సుఖము దాని పేరు సత్వము కోరుకున్నది రాలేదనుకోండి దుఃఖము దాని పేరు రజోగుణం దేవుడు మన కోరికలు తీర్చడానికే ఉన్నాడు మనం పూజలు చేసేస్తుంటే ఆయన మన కోరికలు తీర్చేస్తూ ఉంటాడు ఇది మనకి దేవునికి మధ్యన ఒక డీల్ ఒక ఒప్పందం అలాంటి ఒప్పందం మనం చేసుకున్నాం దేవుడికి మనం కోరికలు మనం పూజలు చేసేయాలి ఆయన మన కోరికలు తీర్చేస్తాడు ఇది దేవుడికి మనకి ఉన్న డీల్ దేవుడు అలాంటివాడు ఎవరు పూజలు చేస్తారో వాళ్ళ కోరికలు తీర్చుతాడు అలాంటి వాడు ఆయన అందుకోసమే ఉన్నాడు దీని పేరేమిటో తెలుసునండి మోహం అది తమో గుణం సత్వచష్టమో గుణాల్లో చిక్కుని ఉన్నారా లేదా అలా ఉండకూడదు పైన చెప్పిన గుణములను మనం అధిగమించి పోవాలి అంటే ఏమిటి ఇంద్రియ భోగములను అపేక్షించరాదు అంటే ఇప్పుడు సుఖం ఉంటే ఫలానా పదార్థమును తిని నేను సుఖిస్తాను అనుకోవద్దు సత్వగుణాన్ని ఇంటికి పెట్టేది మనం అనుకున్నట్టు జరక్కకపోతే దుఃఖిస్తూ కూర్చోవడం తిట్టుకోవడం కోపం తాపం నిరుత్సాహం ఇదంతా రోజు గుణం విడిగిపెట్టే తమోగుణం ఏమిటి ఈశ్వరుణ్ణి ఓ పెద్ద అక్కడ కూర్చుంటాడు ఎవడ కొంత కరీ ఇన్ ఫేవర్ అంటారు ఆయన్ని ఫేవరబుల్గా ఎవడు చేసుకుంటాడో వాళ్ళకే ఒక టాఫీలు ఉంటాడు ఎవడైతే ఆయనకి ఫేవరబుల్గా ఉండడో వాడి తోక కచ్చరిస్తాడు ఎవడు ఈశ్వరుడు ఇలా చూడండి అతరిందలో ఉంటే వాడికి ఏదో కొంత నష్టాన్ని కలిగిస్తాడు అదొక ఎక్స్ప్రెషన్ ఇది ఈశ్వరుడు అంటే అని మీరు అనుకుంటే దాని పేరే మోహము డెల్యూషన్ ఈ మూడు గుణములు మనం వీటి గురించి చాలా విస్తారంగా చెప్పుకున్నాం ఈ గుణముల నుండి మీరు బయటపెట్టుకోవాలి గో బియాండ్ దిస్ యాటిట్యూడ్ ఇది ఒకటి గుణముల ఒక అతీతముగా అంటే ఏమిటి శాస్త్రాన్ని అధ్యయనం చేసి ఈశ్వరుడు ప్రత్యేగాత్మరూపంగా హృదయంలో ప్రకాశిస్తున్నాడు అని తెలుసుకున్నటం ద్వారా మోహన్ నుంచి బయటపడాలి ఏ ఘటన ఘటిల్లినా అది ప్రకృతి యొక్క నియతిని బట్టి ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని బట్టి మాత్రమే అది ఘటిల్లుతుంది లెన్ఫార్ ఐ యాక్సెప్టెడ్ అది అంత పెద్ద ప్రెజెంట్గా లేకపోయినా కూడా ఐ యాక్సెప్టెడ్ ఆ విధంగా రజోగుణం నుంచి బయటపడాలి ఇంద్రియ భోగములను వాటి వలన వచ్చేటువంటి సుఖానుభవాన్ని వైరాగ్యంతో ప్రక్కన పెట్టడం అలవాటు చేసుకోవాలి చేసుకుని శాంతంగా ఉండడానికి అలవాటు పడాలి దానివలన సత్వగుణం నుంచి బయటపడిపోతారు అంటే విమానం పైకి తెలిసిందన్నమాట గుణాన్ సమతీత్య ఈ గుణాన్ సమతీత్య అన్నదాన్ని ఇంకో రకంగా దేహము కర్మ భోగము దేహము తమోగుణ కార్యము కర్మ అంటే పనులు చేయుట రజోగుణ కార్యము భోగము భోగం అంటే అనుభవం ఎక్స్పీరియన్సింగ్ కంటితో చూసి సంతోషించటం చెవితోటి విని ఎంజాయ్ చేయటం ఇదంతా కూడా భోగము తిని ఎంజాయ్ చేయటము ఈ భోగము సత్వగుణము మూడు మూడు లెవెల్స్ ఉంటాయి దేహము యొక్క లెవెల్లో దేహము నేను నాది అనే ఐడెంటిఫికేషన్ లేకపోతే మీరు తమో గుణాన్ని దాటేసినట్టు ఇప్పుడు ఆ విమానం చక్రాలు మేము ఈ రోడ్డు మీదే ఉంటాము అనుకోని నిశ్చయించుకున్నాయనుకోండి ఏమవుతుంది క్రాష్ అవుతుంది విమానం ఆ రన్వే అలా పోతూ ఉండదు అది ఎండ్ అయిపోతుంది ఒక ఎక్స్ప్రెషన్ ఉంది ఇంగ్లీష్లో ఒక ఎక్స్ప్రెషన్ ఉంది ది రన్వే ఈజ్ బికమింగ్ షార్టర్ అండ్ షార్టర్ ఇంకా రన్వే మిగిలి ఏదో రెండు కిలోమీటర్లు ఉంటుందండి వన్ కిలోమీటర్లు అయ్యేప్పటికీ లేవాలి పైకి లేకపోతే ఏమవుతుందా విమానం ఇట్ విల్ క్రాష్ మన జీవితంలో మనం ఒక స్టేజ్ వచ్చేప్పటికి పైకి లేవాలి గుణాలకి పైకి లేవాలి లేకపోతే ఏమవుతుంది జీవితం ఏమవుతుంది క్రాష్ అవుతుంది క్రాష్ అవ్వడం అంటే ఏమిటి ఇంట్లో ఉండడం సంసారంలో ఉండడం అందరి మీద తాపాలు కోపాలు పెట్టుకోవటం వాళ్ళతో కలహిస్తూ కూర్చోవటం కొడుకులతోటి కోడళ్లతోటి మన ఏవో కలహాలు తాపాలు కోపాలు తర్వాత హాస్పిటల్స్ చుట్టూ ఏవో ఫైల్స్ కొట్టుకుని తిరుగుతూ ఉండడం అంటే క్రాష్ అయిందన్నమాట కొంత డబ్బు మూటగట్టి ఈ డబ్బు ఎవరికి ఇవ్వాలో తెలియదు ఎందుకంటే ఎవళ్ళ మీద ప్రేమ ఉండదు ప్రేమ లేని వాడి చేతిలో డబ్బు ఉంటే ఏమవుతున్నా డబ్బు వాడు ఏం చేస్తాడు దాన్ని పట్టుకు వెళ్ళను లేడు పట్టుకు వెళ్ళమని ఇస్ నాట్ అన్ ఆప్షన్ ఎవరికి వాళ్ళకి ఇచ్చిపోవాలి ఎవరికి ఇస్తాడు ఎవరి మీద ప్రేమ లేదు పొడికిద్దామంటే వాడేమో పవర్ అవుతుంది కోణంకిద్దామంటే ఆవిడేమో సేవ చేయదు ఏమీ చేయటం చాలా మర్యాద లేకుండా ఉంటుంది కూతుళ్ళకి ఇద్దాం ఉంటే అల్లులు తిన్నలేని వాళ్ళు కాదు ఎవరికి ఇస్తుంది ప్రేమ లేని వాడి అధీనంలో ఉన్న డబ్బు వాడి పీకికి ఉరి అవుతుంది దిస్ ఈజ్ వాట్ ఇస్ కాల్డ్ ద లైఫ్ గెటింగ్ క్రాష్ అలా క్రాష్ అవ్వకూడదు పైకి లేవా గుణాన్ సమతీత్య కాబట్టి దేహాభిమానము దేహము నేను నాది అనేటువంటి వేరి అభిమానము నుంచి పైకి లేచేయాలి దేహం దాన్ని దేహం పోతూ ఉంటుంది దేహానికి మీరు చేయాల్సింది అంటే నేను చాలాసార్లు చెప్పాను దేహానికి మీరు చేయాల్సింది ఏమిటో తెలుసుందండి శుచి దాన్ని శుచిగా పెట్టుకోవాలి ఎందుకంటే అది మ్యా అది అశుచిని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది కాబట్టి శుచిగా పెట్టుకోవాలి దానికి ఫ్యూయల్ పోషం ఫ్యూయల్ పడేస్తాం ఇంధనం పడేస్తూ ఉండాలి ఇంధనం అంటే ఏమిటో తెలిసిన పొద్దున్నే ఇంధనం అంటే ఏమిటో తెలిసిన ఇడ్లీ అని పొద్దు ఇండి తెలుసు ఇంధనం అంటే ఇడ్లీ ఇడ్లీ సాంబార్ గడిద్ది ఇద్దరం పొద్దులే బ్రేక్ఫాస్ట్ పర్వాలండి అలాగే మధ్యాహ్నం ఇంధనం పడేస్తూ ఉండాలి రోగం వస్తే మందు చేతి పని చేతిండ పని ఉండాలి అలా సోఫాల్లోనూ శయ్యల మీద అలా పరుడికి కాలక్షేపం చేయకూడదు అలా కూర్చుని ఉండిపోకూడదు ఒక అరగంట గంటో కూర్చున్నారంటే ఇంకా లేచి తా కటాక టాకా నడిచేసి ఇటు ఇటు పనున్నా పని నడిచేసి మొత్తానికి బాడీని మండి మూమెంట్లో పెట్టేయాలి దాన్ని అది ఎట్రోఫీ వచ్చేస్తుంది అది మజిల్స్ అన్ని కూడా అవి వాటి ఎజిలిటీని కోల్పోతాయి అలాంటి పొరపాటు చేయకూడదు కాబట్టి దేహానికి ఈ ఇప్పుడు చెప్పిన నాలుగు అంశాలు నాలుగో మూడో వాటెవర్ ఈ అంశాలు అంతే ఉండాలి తప్ప దేహము నేను నాది అని పెట్టుకోకూడదు